మీరు చదివినా సరే ఇప్పుడు ఎందుకంటే ఇవాళ అందరికీ ఈ కథలే ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్నాయన్నమాట అంటే తత్వజ్ఞానాన్ని యథాతథంగా అందిస్తే ఆ మాటలు ఇవాళ ఎవరికి అందు అందుబాటులో లేవు ఆసక్తికరంగా కూడా లేవు అందుకని అన్ని మాధ్యమాలలో ఈ కథలే ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట కారణం ఏంటంటే మనం ఎనిమిదేళ్ల వయసు దగ్గరే మనం వికాసం ఆగిపోయి మన వివేకం ఆగిపోయి బాల్యంలోనే ఉండిపోయి ఎనభై ఏళ్ళు వచ్చినా వాడి తెలుగు కథలను అర్థం చేసుకునే దగ్గరే ఉంది కానీ తత్వజ్ఞానానికి ఎదగలేదు కాబట్టి ఎప్పటికప్పుడు మానవుడు సాధకుడు ఏం గుర్తు పెట్టుకోవాలి సుషుద్ధికాలంలో బుద్ధి ఆత్మలో లయమైపోతుంది మేలుకునేటప్పుడు పునః తన రాగ సముచ్చయంతో బయటకు వస్తుంది అలా రోజు మేలుకునేటప్పుడు నిన్ను నువ్వు గమనించుకుంటున్నావా అలాను నువ్వు నిద్రలోకి వెళ్ళేటప్పుడు సమాధినిష్ఠుడవై నిద్రలోకి వెళుతున్నావా అలాగనక నువ్వు సమాధినిష్టలో గనక ఉండి నిద్రలో గనక విశ్రమిస్తే విశ్రాంతి తీసుకుంటే నేను ప్రజ్ఞాస్వరూపుడను అనేటటువంటి ప్రకాశ స్ఫురణ నిలబడుంటుంది మేల్కొనేటప్పుడు కూడా ఈ రాగ సముచ్చయంతో గనక మేల్కొనకపోతే అప్పుడు కూడా నువ్వు ప్రజ్ఞాస్ఫరణతోనే స్థిత ప్రజ్ఞత్వంతోనే మేల్కొంటావు మధ్యలో కాసేపు ఏదో మనోపరిధిలో ఏదైనా కలలు గట్రాలు వచ్చిపోయినా ఆ వచ్చిపోయే వాటి వల్ల నువ్వేం ప్రభావితం కావు ఎందుకని అవి మేఘముల వంటివి కాబట్టి సూర్యుడు ప్రజ్ఞాస్వరూపుడు కాబట్టి అలా ఆదిత్య మండల భర్తివై ప్రతిజ్ఞాస్వరూపుడువై స్వయం ప్రకాశమానమై స్వాత్మానందస్వరూపుడువై చైతన్యమై స్వీయ చైతన్యంతో స్వీయ జ్ఞానంతో స్వప్రకాశంతో స్వాత్మానందంతో సత్స్థితి ఎందు మూడవ స్థలలోను నిలకడగా ఉండగలిగేటటువంటి స్థితిని సంపాదించటానికి సాధనలన్నీ ఈ ఆత్మబోధ యొక్క లక్ష్యం కూడా అదే ఆ స్థితిలో గనక నువ్వు మూడవస్థలలో ఉండగలిగిన నాడు నీవు ముక్తుడవు నిన్నేది అంటలేదు నిన్నేది వెంట పడలేదు నీవే వదిలించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకని బంధస్వరూపుడు కాదు కాబట్టి బంధమే లేదు కాబట్టి ఇలా జాగ్రత్తగా ఈ లక్ష్య స్థితిలో మేలుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో జాగ్రత్తగా ఈ నిర్ణయ క్రమాన్ని తెలియచెప్తున్నారు చదవండి కామమునది అన్నది ఒక భయంకర రాక్షసి మనం ఆచరించు సర్వ పాపములకు మూల కారణమై ఉన్నది అంటే పాపం అంటే ఇక్కడ ఏమి లేదు జీవభావమే పాపం అనమాట ఈ జీవభావం దేంట్లో బలంగా ఉందట అంటే ఒక రాక్షసుడు ఎలా అయితే ఉంటాడో ఈ కామం అనే కోరిక అలా ఉందనమాట అది దేని మీద కావచ్చు ఇదని అదే చెప్పడానికి వీల్లేదు ముందు నేను బతికి ఉండాలి జిగీష అంటారు నేను ఎప్పటికైనా బతికే ఉండాలి నేను ఎలా అయినా బతికే ఉండాలి నేను ఎంత పోరాడైనా బతికి ఉండాలి అని లోపల ఒక ప్రథమ అపేక్ష పనిచేస్తుంటుంది నేను ఎలా అయినా సుఖంగా ఉండాలి నేను ఎలా అయినా సుఖంగా ఉండాలి ఇది ఒక ప్రథమ ప్రాథమికమైన అపేక్ష ఇంకోటి కూడా ఉంది నేను ఎలా అయినా ముక్తుడిని అవ్వాలి నేను ఎలా అయినా ముక్తుడి అవ్వాలి అనే ఈ మూడు ప్రాథమికమైనటువంటి అపేక్షలు అనమాట ఒకటి నేను బ్రతికు ఉండాలి రెండు నేను ఆనందంగా ఉండాలి మూడు నేను ముక్తుడుగా ఉండాలి ఈ మూడు అపేక్షలు మానవ జీవితంలో నిరంతరాయంగా తల్లి గర్భంలో నుంచి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటాయి అందువలనే గర్భస్థ శిశువు తన జీవన పోరాటాన్ని తల్లి గర్భంలోనే ప్రారంభిస్తుంది సప్తధాతు సమీకరణలో కానీ ఆ జీవాన్ని నిలబెట్టుకోవడంలో కానీ ఆ ప్రాణాన్ని ధారణ చేయడంలో కానీ ఇలా ఒకవేళ ఏదైనా అవయవ లోపాలు తల్లి గర్భంలోనే ఏర్పడినప్పటికీ దాన్ని పృథక్కరించేస్తుంది తోసి రాజంటుంది ఎదిగేస్తుంది ఎదిగేసి ఆ అవయవ లోపాన్ని సర్దుకోవడానికి కావలసినటువంటి మానసిక వ్యవస్థను పొందేస్తుంది అంత బలాన్ని పొంది బయటికి వస్తుంది బయటికి ఎందుకు వచ్చిందయ్యా అక్కడ ఉండటం ఆనందంగా లేదు కాబట్టిగా ఆ గర్భస్థ శిశువుకి అప్పటివరకు ఆనందంగానే ఉంది తయారై రెడీ అయిపోయిన తర్వాత ఆ గర్భవాస నరకమే బాధంగా తోచింది ఇహ బయటపడాలి ఇహ బయటపడాలి ఇహ బయటపడాలి అనేటటువంటి ఇచ్ఛ దాంట్లో బలంగా ఉంది సరే కొంతమందికి నెలలు తక్కువ ఏడు నెలలకే వస్తుంది వాడు బయటకు వచ్చిన తర్వాత ఆ మిగిలిన రెండు నెలలు మూడు నెలలు ఇంక్యూబేటర్లో ఉండి నానా కష్టాలు పడాలి ఆర్టిఫిషియల్ కష్టాలన్నీ వాడికి పుట్టుతూనే మొదలవుతాయి అనమాట ఇలాగా జనన కాలం నుంచే సమస్యలతో వచ్చేవాళ్ళు అలాగే మృత్యు కాలం వరకు కూడా సమస్యలతో ఉండేవాళ్ళు ఈ సమస్యలు సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ దేహమునైతే ధారణ చేశాడు ఆ దేహమును ధారణ చేయడానికి ఆధారభూతమై ఉన్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో దానికి ఆధారభూతమై ఉన్నటువంటి వాసనా బలం ఏదైతే